మీరు మాట్లాడి వాక్యంధ పరిశుధాత్మ నడిపి దయచేసి ఆటగిదా కాల్ చేసి మా సబ్బుద్ధిని తొలగించి అలాగే మీరు అలా మీరు నడిపించే మనీసం ప్రసంగ న్యాయాధిపతి బ్రదర్ న్యాయాధిపతి నాలుగో దేం న్యాధిపతి నాలుగో దాంట్ చదువు బ్రదర్ మొదటి నుంచి మరణమైన తరువాత ఇస్రాయేలీలు ఇంకను యహోవ దృష్టికి దోషులైన దోషులైతి లైరి గనుకూరులో ఏలో కానాను రాజైన యాబిను చేతికి వారిని అప్పగించను అతని సేనాధిపతి అన్యుల హార్య చేతుల్లో నివసించిన అతనికి తొమ్మిది వందల ఇనుప రథములుండెను అతడు ఇరువద్ది సంవత్సరములు ఇస్రాయిలను కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయిలు ఎహోవాకు మొరపెట్టి ఆ కాలమున లప్పి దోతునకు భారీ అయిన అను ప్రవక్తిని ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండేను ఇక్కడ చూస్తే ఫస్ట్ చదువు విక్కడ యహూదు మరణమైన తర్వాత యహూదు మరణమైన తర్వాత అలా ఇస్రాయేలీ ఇంకనూ యహూవ దృష్టికి దోషులైన కనుక అలాది యహో దృష్టికి దోషులైన అలాది ఇప్పుడు చూస్తే బి మళ్ళా గొప్ప జనమైన దేవునికి మన కొంచెం మేము కొంచెం సత్తంలో ఉంటారు కొంచెం మేము అబద్ధంలో ఉంటారు అంటే రెండు తలం కలిగి జీవిస్తుంది మళ్ళా దోషిమై ఉండగా అయితే ఏం జరిగింది అక్కడ చదువు బ్రో ఇంకా రెండు చదువు గారు యహోవాసోరులో ఏలు కానాను రాజైన అప్పగించను అలా అర్జుడు అండి ఎప్పుడు ఇజ్రాయల్ ప్రజ ఏం చేస్తుండే శత్రువు అప్ప చెప్తుండే అలా శత్రు ఏం చేస్తుండే అప్పుడు కళ్ళకు కనబడిగా కనిపిస్తుండే అలా శత్రు కళ్ళకు ముంగట కనిపిస్తుండే ఇప్పుడు శత్రు ఏమున్నాడు అది ఆత్మ కదా శత్రు అది ఆత్మగా వాళ్ళు వెళ్తున్నాడు కనుక ఇప్పుడు ఈ వాళ్ళకు అప్పగించిన కనుక ఇక్కడ చదువు అతని సేనాధిపతి అన్యుల హారేశ్వేతు హారేశ్వేతులో నివసించిన అతనికి తొమ్మిది వందల ఇనప రథములు ఉండెను ఇరవై సంవత్సరములు ఇస్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయేలీలు యహోర పెట్టిది అర్జుడ కఠిన బాధ అంటే అప్పుడు దాకా ఏం చేస్తే కొంచెం బాధ కూడా మొరబెడతాడు కఠినంగా బాధ పెట్టగా అప్పుడు ఏం చేసి ఇజ్రాయలు దేవుని మొరబెట్టేది అలా అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు పాపం చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థించి జాలిగల దేవుడు ఏం సాయం చేస్తాను కూనుకోడు ఇప్పుడు మీ చూస్తే దేవుడు కనికరిస్తున్నాడు అందుకో చెప్తున్నాం కదా నా తండ్రి ఇంటి ఆసక్తి బస్ భక్షిస్తుంది అంటాడు ఈశ్వరం చూసినప్పుడు అలా మనం మీ కలిగి ఉంటారు అలా ఇంకేమంటాడు భార్య అయినా భార్య అయినా డేబోరాని ఇస్రాయలకు న్యాయాధిపతిగా ఉండే లఫీ భార్య న్యాయపతి డేబోరాకు అక్కడ డేబోరా చూసి న్యాయం తీస్తున్నట అందరికీ ఏం చేస్తున్నా న్యాయంగా తీర్స్తున్నట్ట చూస్తే అక్కడ డేబోరా ఒక ప్రవృత్తి ఉన్నంటే ఒక సేవకురాలి అలలియా ఎత్తే ఈ సేవకురాలు ఈ చూస్తే అలా ఎోసం మర్చి మనం బి సేవలు చేయాలా అలదిగా అనలిగా ఇజ్రాయల్ పక్షాలు అంటే ఆత్మీయ ఇజ్రాయల్ పక్షంగా మనం ఇట్లా సేవ చేయాల అలా ఆ రోజు ఇట్లా బాధపడుతున్నప్పుడు చూస్తే మన రోమాంతంలో చూస్తాం కదా ఎనిమిది ఐదు సృష్టి మన్య మందలి మన్య మందలికును బేతలకును మధ్యన ఉన్న దెబోరా సరళం కింద తీర్పుకై కూర్చుంట తీర్పు కూర్చున్నా కనుక తీర్పు అద్దు తీర్పు తీర్చుటకై ఇస్రాయలిలు ఆమె ఎద్దకు వచ్చి చూడేది అలా రావాలా తీర్పు తినాలా తీర్పు తీర్చుండి అక్కడ అందరు ఇజ్రాయల్ రావాలా ఏముంది ఎక్కడు కరెక్ట్ తీర్పు తీర్చాలనుక అందరు ఇజ్రాయల్ ఆ డెబర్ దగ్గర వస్తున్నట్టు అలా అలీయా అయితే ఏం జరిగిందంట ఇక్కడ చూస్తే కేదేశంలో నుండి అభినోయ కుమారుడైన బారాకును పిలువనంపించి దేవుడు నవీన్ అయినా బాలక్కు పిలిచి అలా ఈ రాజుకు పిలిచినట బాలకు పిలిచినట అండి బాలకు పిలిచి ఏమంటుంది అక్కడ డెబ్రా అతనితో ఇట్లా నేను ఇట్లా నేను నీవు వెళ్ళి నప్తాలీలలోను జబులునులోను పదివేల మందిని మనుషులను తాబోరు కొండ ఎద్దకు రప్పించుము రప్పించుము నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన శిష్యాలను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి ఎద్ద కూర్చి కూర్చి ఈ చేతికి అతని అప్పగించదని దేవ యువ సెలవిస్తున్నాడు ఈ రాజు చూస్తే యుద్ధం చేయాలా రాజు అంటే ఏంది యుద్ధం చేయాలా రాజు అంటే ప్రజా భాగం చూడాలా పతి విషయంలో సాయం చేయాలా ఏ హాని రాకుండా ఏం చేయాలా రాజులు కాపాడాలా అలా దేశంలో రాజు ఉంటే ఏం చేయాలా అలాగే పతి శరీకరించను కానీ ఏమి కాపాడ కానీ అక్కడ పిలిచి డెవర చెప్తి పోలకు శిశీలకు వింటును నీకు అప్పగిస్తును నీకు చేతికి అప్పగిస్తుంటే చూడం చూడండి ఈ రాజ్యం అంటుడు ఇక్కడ ఇస్రాయల్ దేవుడైన ఎహోవా సెలవుచ్చిండలేదా అని దేవుడు ఇస్రాయల్ దేవుడు చెప్పినగా కూడా వచ్చిన నేను వెళ్ళేదను బాలకు ఏమంటాడు నాతో చిన్నగా నువ్వు వెళ్ళాడు అలలియా జీవుడు అంటే యుద్ధంకు యుద్ధంకు రాజుకు పనికి వస్తాడు రాజు యుద్ధం చేయాలా కానీ ఏమంటాడు నువ్వు చెప్పింది మధ్య దేవుడు చెప్తున్నా మంచిది కానీ నువ్వు నా రావాలా అలలియా కానీ యుద్ధం చేసింది ఈనా కదా ప్రజలు కాపాడాలా అక్కడ ఇజ్రాయల్ ప్రజలు మొరుపెట్టగా డెబరతో దేవుడు మాట్లాడి ఆ రాజుకు పిలుస్తూ పోయి యుద్ధం చేయి అలలియా ఇజ్రాయల్ రక్షణ కలిగించి అమ్మంటే ఏమంటాడు బెబరకుడు నువ్వు నాతో వచ్చిన కానీ నేను ఏంటో వచ్చాను చెప్తున్నాడు చూడు బ్రాకు నీవు నాతో కూడా వచ్చిన నేను వెళ్ళేదను కానీ నీవు నాతో రాని నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను రాజు నా నువ్వు వస్తానే నేను లేకుంటే నేను బి వెళ్ళేదాను అని చెప్తున్నాడు అంటే ఈ రాజు ఎంత పిరికివాడు ఈ రాజు అలా యుద్ధంకు లేకుంటే ఎట్లా రాజు అంటే ఈ ఇస్రాల్ కు రక్షణ కలిగి చేస్తున్నాడు ఆయన దేవుడు చెప్తున్నాడు యారు నువ్వు పోమంటే ఏమంటాడు నువ్వు రావాలా నువ్వు వస్తా నేను వస్తా నువ్వు లేకుంటే నేను పోను నువ్వు ఉండాలా చెప్తున్నాడు అక్కడ జీవితం అక్కడ డెబ్బర్ ఏమంటుంది అప్పుడు నీతో నేను అగత్యంగా వచ్చేదను నీతో వచ్చాను అంటే దేవుని వాక్కు బయలు వచ్చినాక అది సంపూర్ణం కావాలా దేవుని వాకు వచ్చినాక వచ్చినకు సంపూర్ణ అది కార్యస్థితి చేయాలా అది డెవరోకు తెలుసు కానీ రాజు ఏమున్నాడు శరీరంగా ఉన్నాడు భయపడుతున్నాడు ప్రాణంకు భయపడుతున్నాడు రాజు నువ్వు చెప్తుంది మంచి అక్కడ నేను పోయి అంటే నమ్మక నమ్మకం లేదు అలా పిరికినం మీ రాజుకు అప్పుడు ఆమె నీతో నేను ఆగాత్యంపగా వచ్చేదను అయితే వచ్చేది అయితే నీవు చేయు ప్రమాణం వలన నీకు ఘనత కలగదు ప్రభావం నీకు గంత కలదు అనని వచ్చిన గన ఏం చేస్తు నీకు కలదు ఈ రాజు పోమంటే దేవునికో భక్తుల ప్రవృతి మాట్లాడుతూ ఏం చేస్తు నిర్లక్షణ నీకు గంత రాదు చెప్తుంది డేబురా యహోవ ఒక స్త్రీ చేతికి శిసేరాను అప్పగించనని చెప్పి తాను లేచి భారత్తో కూడా కాదేశు కేదేశునకు వెళ్ళను వెళ్ళను హాలియ చూడండి దేవుడు మాట్లాడుతూ ఏం చేయాలా మనం వెళ్ళిపోవాలా హలలీయ అలలియా కొందరుస్తా లేదు లేదంటే మనం ఒకసారి చెప్పిన దేవుడికి కార్యం చేయమంటే దేవుని వాక్యం కార్యం చేసే సిద్ధి మనం రావాలా హలలియా దేవుని వాక్యం ఆమె బి వెళ్ళిందంట అక్కడకు జును నీలను నప్తీయను కాదేశ్వబు నప్ పదివేల మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి వెళ్ళి దెబ్బరాయు అతని మీద కూడా పోయాను పోను అంతకులోగా కణానీయుడైనా హేబేరు మోసే మామేరు హేబేరు మోసే మామయైన సంతతి వారైన కణానీల నుండి వేరు పడి జయన జయనములోని మస్తకి వృక్షము వద్ద తన గుడారము వేసుకొని ఉండెను అభినో అభినోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని శిష్యం తెలిసి వర్తమాన్ తెలిసి శిష్య తన రథములన్నిటినీ తన తొమ్మిది వందల ఇనుప రథములను ఇపరథములను అన్యుల హోరేషో హోరేష్ చేతు నుండి కీషోను వాగు వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనములను పిలవనంపగా ఎబోరాహోవా ఎబోరా చెప్తుంది యహోవ శిష్యను నీ చేతికి అప్పగించిన దినము ఇదే యహోవ నీకు ముందుగా బయలుదేరును కదా అని ఆరాకుతో చెప్పినప్పుడు చెప్పరు వారాకు ఆ పది వేల మంది మనుషులు వెంట పెట్టుకొని తాబోరు తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను కాబోరు కొండ నుండి దిగి వచ్చాను వారిని హతము చేయనట్లు యహోర్ అతని రథములన్నిటినీ సర్వసేనను కలవర పరచగా వాళ్ళ సర్వసేషన్ కలవరపరచగా ఏమంటా అక్కడ ఇజ్రాయల్ ప్రేం చేస్తుండ్రు బాగా మన భారతీయ స్వామి మొరబెట్టగా దేవుడు ఏం చేస్తున్నాడు ఏ రీతి అవి వీళ్ళకు రక్షణ కలగాల అలలీయ అయితే దేవుడు యహోవాళ్ళకు కలవరపరిచినట్ట వాళ్ళతో కలవరం వచ్చింది ఎంత మాత్రం ధైర్యం లేదు వాళ్ళకు శిష్యారత రథము దివి కాలినడకన పారిపోయాను అలలీయ కలవరం వచ్చినాక భయం లేక అంత వాళ్ళ భయం వెలిగిపోయింది కలవరం చేసి ఆ రథం చూసి పారిపోయాక పారిపోయి పారిపోయిగా పారాకు ఆ రదములను సేనలను అన్నిల కోరే చేతి వరకు తరుమగా యొక్క సర్వసేన కత్తి వాత కూను ఒక కూను కత్తి వాళ్ళ కూనలియ జూసి ఆత్మీయం చేసి వాక్యమైన కత్తిగా సైతాన్ని మన కూల్చియాల వాక్యమైన కడగం అనలియ అనలి పత్రిక పదిలో మనం చూస్తూ మారలా అనలియ మీ ధరించుకోండి హాసోరు రాజైనను కణానీల రాజైన ఏ పేరు వంశస్సులకును సమాధానం కలిగి ఉండేను కనుక కనుక తిసేరా కాళి నడక కాళి నడకను కణానీలకు ఏ పేరు భార్య అయినా యాయలు గుడైన పారిపోయాను అప్పుడు యాయలు శిషరాను ఎదుర్కొనబోయి అతన్ని చూసి నా వెళ్ళినవాడా నా తట్టు తిరుగుము నా తట్టు తిరుగుము తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారంలో చచ్చాను అజులండి శత్రులు మన శత్రులకు ఎట్లా అక్కడ చూస్తే ఇదారు చెత్రులు కదా దేవుడు యుద్ధం చేస్తు నా దగ్గర తిరుగుము అయితే అక్కడ చూడు అక్కడ అక్కడ ఏం చేసినట్టు అక్కడ ఆమె గొంగలితో అతన్ని కప్పగా అక్కడ దుప్పి దప్పి కొని ఉన్నాడు దప్పి కొని ఉన్నాను దయచేసి దాహం కొంచెము దాహమును కొంచెం నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగాను ఆమె అక్కడ ఆమె ఒక పాల విప్పి అతనికి దాహం ఇచ్చి కప్పు చుండగా ఇరవై చూడు అదే ఆ గుడారపు అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము ఎవడే గాని లోపలికి వచ్చి ఉన్నా వచ్చి ఇక్కడ అని అడిగిన ఎవరినోరు లేడని చెప్పవలేను చెప్పవలను చెప్పను పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని తుత్ చేత పట్టుకొని అతని వద్దకు మెల్లగా వచ్చి అతని నొసట చేత గాడ నిద్ర కలిగి ఉంది కలిగి నేల దిగినట్లు ఆ మేకు అతని కనతలో దిగగొట్టగా చాను హలలుయ్య అక్కడ ఏం వచ్చింది వాక్ ఒక స్త్రీ ధర దేవుని ఒక ప్రవచన వాక్ వచ్చినాక ఏం చేస్తుంది ఈ స్త్రీ ఏం చేసింది ఆ మేకుంది గాడ నిద్రపోయినాక దాని పొడిసి ఏం చేసింది అసలు సత్యను అలాయ దేవుని వాక్ వచ్చినాక దాని కార్యశుద్ధి తంపన చేసింది చూస్తే దేవురా ఏం చేసింది రోషంగా పోయింది అలా అలీయ చెప్పంటే దేవుని వాక్యం వచ్చినాక ఈ రాజు భయపడగనుక పోయి కార్యశుద్ధి చేసింది దేవుని వాక్యం అనే ఉంటున్నా కనుక మనం దేవుని ద్వారా ఇప్పుడున్న ఇజ్రాయలియంది సగం సత్రం సగం అర్థం ఉండు అలా ఏం చేస్తుంది మనం పై ఆ శత్రు మీద ఏం చేస్తుంది విడిపించి శత్రు కోని సాధన మనం ఏం ఈ ఆత్మీయ ఇజ్రాయేల్ మనం ఏం దేవుని రక్షణ వరకు నడిపియాలా అలా చెప్పంటే డెబోర లెక్క అంటే ప్రతి మనం ఏం చేయాలా రోషంగా దండి పక్షంగా సేవ చేయాలా అంటే ఆ రాజ్య వస్తున్నాడు చూడు బ్రో ఇక్కడ ట్వంటీ టూ జూడు అతడు అతడు చచ్చను తిసేరాను తరుము చుండగా యా అతని ఎదుర్కొన వచ్చిన్న మనుషుని నీకు చూపించేదని అనగా అతడు పడి ఉండెను అతని ఉండెను చ्छे、చ्छे、ఆ దినమున దేవుడు ఆ దినమున దేవుడు ఇస్రాయలీల ఎదుట కానాను రాజైన యాబే యాబీను అణిచెను తర్వాత వారు కానాను రాజైన యాబీను సంహరించిన వరకు ఇస్రాయలీల చెయ్యి కానాలు రానాను రాజైన నేను వాక్యం కనుక ఇప్పుడు చూస్తే మనం సౌలు విషయంలో చూస్తే సౌలు ఏం చేయాలా రక్షణ కలిగేలా దాబి ఏం చేసినాడు రోషన్ పోషం కొనిక్కి ఇజ్రాయల్ మీద ఏం చేసినాడు ఆ గురే నుంచి చేసి ఏం చేసినాడు అలయా దాబి ద్వారా ఏం చేస్తున్నాడు ఇజ్రాయల్ పేరు రక్షణ సౌను పోల సౌలుకు పోలే కానీ ఎవరు దాబి మనం ఏం చేయాలా అలాగే సైతం దయ్యాల శక్తుల మీద మనం ఏం నిలబడి జాంతం యుద్ధం చేసి అలాగే ప్రజలకు ఏం చేయాలా మనకు అలాగే సిరువు దగ్గర దేవుడి చిన్న వాక్యం తీసుకోకపోవన్